రి ఓం శ్రుతిస్మృతిపరాణానామాలయ కరుణాయమాగవత్పాదశంకర లోకశంకరే మనసు ప్రతిష్టి మనోమే వాచి ఆవిరాజిమే వేదశస్థుతం ప్రాసీ అనే అహోరాత్రా సందా ిశామాయముస్మహే కతరస్ ఆత్మా బ్రహ్మ విద్యా సాధనకృతర్వాత్మవాప్తి వామదేవాద్యాచార్య పరంపర అవద్యోచ్యమానా బ్రహ్మ విపరిషది అత్యంత ప్రసిద్ధా ఉపలభమానాక్షవో బ్రాహ్మణా అధునాతనా బ్రహ్మజిజ్ఞాసవ్యాధ్యసాధనలక్షణ బ్రహ్మజిజ్ఞాసవ అన్యోన్యం పృచ్చ బ్రహ్మను తెలియగోరు వారు ఒకరితోనొకరు ప్రశ్నించుకుంటున్నారు అంటే బ్రహ్మ విచారములు చేస్తున్నారు అని అర్థం ఓకే ఈ బ్రహ్మజిజ్ఞాసులు ఎటువంటి వారు ఉపలభమానా అది ఒక విశేషం ఉపలభమానా అంటే తెలుసుకున్నవారు తెలుసుకున్నవారు దేనిని తెలుసుకున్నారండి సో బ్రహ్మవిద్యా సాధనకృత సర్వాత్మభావ ఫలాప్తి ఉపలభమానా బ్రహ్మవిద్య అనేది సాధనము బ్రహ్మజ్ఞానం అనేది సాధనము ఆ సాధనము దేనిని మనకి సిద్ధింపజేస్తుంది అంటే సర్వాత్మభావము అనే ఫలమును పొందుటను సిద్ధింపజేస్తుంది అటువంటి ఫలప్రాప్తిని గురించి వీళ్ళు తెలుసుకున్నారు వీళ్ళకి ఎలా తెలిసింది బ్రహ్మవి పరిషద్ అత్యంత ప్రసిద్ధం బ్రహ్మవేత్తల యొక్క సముదాయమునందు పరిషత్తు అంటే వాళ్ళ గ్రూపు అందరిలోనూ ఉండదు ఇది లోకల్గా వెళితే ఇది చిట్ ఫండ్లని లేక్స్డ్ డిపాజిట్లు అని ఉంటాయి అయితే రోగాలు మందులు అవి ఉంటాయి అదే భోగాలు హోటళ్ళు డ్యాన్స్లు ఇంక ఈ కర్మ వాళ్ళు ఉన్నారు వీళ్ళ మోహనస వీళ్ళ కర్మ తప్ప ఇంకే అని తెలియదు ఈ కర్మ ఆ కర్మ దాని మీదే చిలవలు పలవలు అల్లుకుంటూ ఆ కర్మల్నే చేస్తూ ఉంటారు వాళ్ళు ఇంక అదో జిడ్డు వీళ్ళలో ఏం వాళ్ళ దగ్గరే కూర్చుంటే మీకేం తెలుస్తుంది ఆ బ్రహ్మవేత్తల పరిషత్తు ఒకటి పరిషత్తు అంటే సముదాయం అందరూ చోట చేరుతారు చే బ్రహ్మ చేస్తూ ఉంటారు అక్కడ ఈ ఫలమును పొందుతా మానవుడు అయిపోతున్నందుకు గాను ఈ ఫలమును పొందవచ్చును అని అత్యంత ప్రసిద్ధంగా ఉంటుంది ఆ ఫలప్రాప్తి ఫలవాప్తి శ్రీరంగం అత్యంత ప్రసిద్ధం బ్రహ్మవేత్తల సముదాయంలో చాలా ప్రసిద్ధంగా అది చర్చకు వస్తూ ఉంటుంది ఫలమును పొందుతా ఫలప్రాప్తి ఎప్పుడైనా పొందు పొందాలి అంటే దానికి సాధనం ఒకటి ఉండాలి కదా ఆ సాధనం ఏమిటంటే బ్రహ్మ విద్య అనే సాధనమే దాని చేత ఈయబడే చేయబడే అంటే ఈయబడే సర్వాత్మభావం అనే ఫలమును పొందుతా అనే విషయము బ్రహ్మవేత్తల పరిషత్తులో అత్యంత ప్రసిద్ధమైనది దానిని వీళ్ళు తెలుసుకున్నారు ఎలా తెలుసుకున్నారు శృతి ప్రతిపాదింపబడుతో ఉన్నది ఆ ఫలప్రాప్తి గురించి శృతి అనేక పర్యాయాలలో చక్కగా సోదాహరణంగా విస్తారంగా ప్రతిపాదిస్తూ ఉన్నది అవద్యోత్యమానం శృతి చేత తెలుపుడు చేయబడుతున్నటువంటిది ఆ శృతి కూడా ఎక్కడి నుంచి శృతి నుంచి ఆచార్యుడు ఇచ్చాడా నుంచి శృతి అంటే ఆచార్యుడి నుండే అనుభవం నుంచి వస్తుంది శృతి వామదేవుడు మొదలైన ఆచార్యుల యొక్క పరంపర చేతనం పరంపరగా ఉన్న పరంపరయా శృత్య వామదేవుడు మొదలైన ఆచార్యుల యొక్క పరంపర గల శృతిచే బహువ్రీహ మాసం తెలియబడు తెలియజే తెలియజేయబడుతున్న ఆ ఫలప్రాప్తిని గురించి వీళ్ళు తెలుసుకున్నారు ఓకే అందమా సరే బ్రహ్మవిద్యా సాధనకృత సర్వాత్మాది తర్వాత వస్తుంది శ్రుత్యా వేదముచే వామదేవాద్యాచార్య పరంపరయా వామదేవుడు మొదలైన ఆచార్యుల యొక్క పరంపర గల పరంపర గల శ్రుత్యా వేదముచే అవధ్యోచ్యమానాం చేత తెల్లముగా తెలుపుడు చేయబడుచున్నట్టుయూటముడు బ్రహ్మవిత్పరిషది బ్రహ్మవేత్తల సముదాయమునందు అత్యంత ప్రసిద్ధాం మిక్కిలి ప్రసిద్ధముగా చర్చకు వచ్చే బ్రహ్మవిద్యా సాధనకృత సర్వాత్మభావఫలాప్తి బ్రహ్మజ్ఞానమునే సాధనము చేత చేయబడే సర్వము ఆత్మ అనే జ్ఞానము అనే ఫలము యొక్క పొందుటను గురించి ఉపలభమానా తెలుసుకున్నవారు అదే అలా తెలుసుకున్నారు దీన్ని ఆ పరిషత్తులో ప్రవేశించి అక్కడ చర్చలు వింటూ ఉంటే అక్కడ తెలిసింది వీళ్ళకి ఉప వీళ్ళు ముముక్షవ మోక్షమును కోరే బ్రాహ్మణ వేదవేత్తలు అది చూడండి వీళ్ళు వేదము గురించి వేదము యొక్క ఉపదేశము గురించి తెలిసిన ఉండాలి తర్వాత ఈ అర్థకామములు స్వర్గాదిలోకములు కర్మప్రాప్త్యములైన స్వర్గాదిలోకములు మొదలైన వాటి ఏడవ వాళ్ళకి విరక్తి కలిగి ఉండాలి మాకు ఆత్మజ్ఞానము మోక్షమే కావాలి అని కోరుకున్న వాళ్ళు తెలుసుకున్నారు ఈనాటి వాళ్ళు కూడా అధునాతనావ ఈ కాలమునకు చెందిన అదే అధునాతనా అంటే బ్రహ్మజిజ్ఞాసవ బ్రహ్మను తెలియగోరువారలు అదే బ్రహ్మను తెలియాలనే కోరిక అన్ని కాలాల్లోనూ ఉంటుంది ఈ కాలం వాళ్ళలో కూడా ఉంది అందరిలో ఉండదు ఎవరో కొద్దిమంది వైరాగ్య సంపన్నులైన మాత్రమే ఆ కోరిక ఉంటుంది ఆ వైరాగ్యం చాలా అవసరం వైరాగ్యం అంటే ధర్మార్థకామములు మూడింటిని ప్రక్కన పెట్టి మోక్ష పురుషార్థానికి వచ్చి కూడా అయ్యి ఉండాలి అటువంటి వాళ్ళు వీళ్ళకేమిటి కోరిక అంటే వీళ్ళకేమిటంటే వ్యాధి వృత్సవాహ అంటే దాని నుండి బయటపడే కోరిక గలవారు వ్యావర్తయుతం ఇచ్చవ దాని నుండి బయటపడిపోవాలి దేని నుండి బయటపడాలండి ఈ సంసారము సంసారం అంటే పుట్టుగా చావు పుట్టుగా చావు అదొకటి లేదా సుఖము దుఃఖము సుఖము దుఃఖము అదొకటి ఈ సంసారం నుండి బయటపడాలి ఈ సంసారం ఎలా ఉంటుంది సాధ్య సాధన రూపముగా ఉంటుంది సంసారం అంటే సాధ్యములు సాధనముల రూపంగానే ఉంటుంది ఎఫర్ట్ అండ్ రిజల్ట్ అది సంసారం అంటే ఏదో ఎఫర్ట్ చేస్తూ ఉండడం ఏదో రిజల్ట్ పొందుతూ ఉండడం సో కాలేజీలో చదువుకోవడం యూనివర్సిటీ సంపాదించడం యూనివర్సిటీలో చదువుకోవడం ఉద్యోగం డిగ్రీ సంపాదించడం డిగ్రీ సంపాదించడం ఉద్యోగ సంపాదించడం ఉద్యోగం సంపాదించడం అమ్మాయిని పెళ్ళాడడం అదే ఇది సాధనము అది సాధ్యము ఉద్యోగంలో ఏదో వాళ్ళ పిల్లలు కూడా అమ్మాయిని పెళ్ళాడడం సంతానమును కనడం ఇది సాధనము సాధ్యము లేకపోతూ ఉంటుంది డబ్బులు సంపాదించడం భోగాలను అనుభవించడం భోగాలను అనుభవించడం రోగాలను నేర్చుకోవడం రోగాలను నేర్చుకోవడం మందులు వాడడం మందులు వాడడం ఆరోగ్యాన్ని తిరిగి పొందడం సాధనము సాధ్యము సాధనము సాధ్యము రెండవ నిత్యముండే ఏది స్థిరం కాదు సాధనము స్థిరం కాదు సాధ్యము స్థిరం కాదు దీని పేరే అంటే బతికున్న కాలం ఏదో ఎఫర్ట్ ఎఫర్ట్ ఎఫర్ట్ ఎఫర్ట్ ఎఫర్ట్ ఎఫర్ట్ దేనికి రిజల్ట్ రిజల్ట్ రిజల్ట్ రిజల్ట్ రిజల్ట్ బతుకున్నది చాలామంది అర్థం చేసుకోరు దీనికి సన్యాసం పుచ్చుకునే దేనికి అండ్ రిజల్ట్ కోసమా సన్యాసం ఉంచుకునేది సన్యాసం పుచ్చుకునే దేనికంటే ఇక పుట్టే రెండు టూ ఎఫర్ట్స్ అందుకోసం సన్యాసం జీవితం ఉంటుంది గోల్ ఉండదు దానిపైన సన్యాసం జీవితం ఉండి గోల్ ఉంటే అది సంసారం కాబట్టి అటువంటి సంసారము ఉండి వ్యాధి వృత్సవ బయట పొందే కోరిక బయటకు వచ్చుట దాని నుంచి బయటకు ఆ చక్రం నుంచి బయటకు వచ్చే ఆ సంసారం యొక్క లక్షణం ఏంటంటే అది ఎంతవరకు పోతుందంటే ఆ జీవభావాస్తే పంచమే వస్తున్నాయి ఆ వస్తే పంచమే వస్తుంది ఆ అంటే వరకు పంచమే వస్తుంది పంచమే అర్థం చెప్పకూడదు జీవభావము వరకు అని అర్థం అంటే నేను జీవుడను కాబట్టి పరమాత్మ నుంచి సపరేట్ అయి ఉన్నాను అంతవరకు పోతుంది సంవత్సరాలు అలా ఫిక్స్ అయిపోతాడు మీరు కొంతమంది అలా ఫిక్స్ అయిపోతారు డబ్బు సంపాదించడానికి దుబాయ్ వెళ్ళి నేను డుబాయ్ వాడిని అయిపోతాడు దాన్ని అలా ఫిక్స్ అయిపోవడం డబ్బు సంపాదించడానికి అమెరికా వెళ్ళి ఇండియన్ సిటిజన్షిప్ని విడిచిపెట్టేసి అమెరికన్ సిటిజన్షిప్ తీసేసుకుని నేను అమెరికన్ను అయిపోతాను అంటే జీవభావం అంటే కాబట్టి ప్రారంభంలో పిల్లలకి జీవభావం ఉండదు పిల్లలు కూడా ఎఫర్టు రిజల్ట్ కొద్దిగా ఉంటాయి ఏదో ఏడిస్తే చాకలెట్ దొరికింది అమ్మను వెళ్ళి అడిగితే తిండి పెట్టింది ఇలాగేదో ఎఫర్ట్ రిజల్ట్ ఉంటాయి ఆటలు ఆడితే ఏదో వినోదం కలిగినది ఎఫర్ట్లు రిజల్ట్లు ఉంటాయి కానీ జీవభావము రూపముగా అవి క్రిస్టలైజ్ అయి ఉండవు కానీ క్రమంగా వీడిలో జీవభావము ఫిక్స్ అయిపోతుంది అంతవరకు ఈ సంసారం నడుస్తూ ఉంటుంది జీవభావము వరకు ఉండే సంసారం దాని నుండి బయటపడాలని కోరుకుంటారు ఆ సంసారం నుండి ఎటువంటి సంసారము జీవభావము వరకు ఉండేటువంటి సంసారము నుండి బయటపడకూడుతున్నారు వీళ్ళు కొంతమంది అధునాతన బ్రహ్మజిజ్ఞాసులు సంసారస హేతుభూత అవిద్యా తత్కార్యు ఆత్మభావ సహితాత్ అది అది జీవభావము అంటే సంసారము దానికి కారణమైనటువంటి అజ్ఞానము దాని యొక్క కార్యములైనటువంటి సుఖ దుఃఖముల ఎందు నేను నాదే అనే భావమును కలిగి ఉట అది జీవభావము దాని వరకు ఉంటుంది సంసారం అంతవరకు అంటే అహమ్మమానే అధ్యాస వరకు పోతుంది ఇప్పుడు ఏదో భిక్ష భిక్ష భిక్ష చేసుకోవటం వాళ్ళు ఏదో భోజనం పెడతారు అత్యనడం అక్కడికి భిక్ష సాధనము ఆకలి తీరుట సాధ్యము సరిపడింది కదా ఇంట్లో నేను నాది ఎందుకు నేను నాది అక్కర్లేను నేను నాది లేకపోతే వాళ్ళు భిక్ష పెట్టరా ఏమి నేను నాది లేకుంటే ఆకలి తీరటా ఆకలి తీరాలంటే నేను నాది ఉండాలా అక్కర్లేదు కానీ వచ్చేస్తుంది ఆ జీవభావం దాకా పోతుంది సంసారం అంటే ఉరికే సంసరణం మాత్రమే కాదు ఆ సంసరణమునందు అనగా సాధన సాధ్యముల నందు అహంబమాధ్యాస ఫిక్స్ అయిపోతుంది కానీ జీవభావము అంటారు అంతవరకు ఉండేటువంటి సంసారము నుండి వ్యావృత్తిని కోరుచున్నవారై దాని నుంచి బయటపడుతాను కోరుచున్నవారై ఈ జిజ్ఞాసులు వాళ్ళు ఏం చేస్తున్నారండి విచారం మొదలుపెట్టారు ఆత్మ విచారం చేస్తున్నారు లేదు బ్రహ్మ విచారము చేస్తూ ఒకరినొకళ్ళు ఈ వాక్యం తెలిసిందా నేను అనుభవం ఏం చెప్పండి మేవాద్యాచార్యపరంపరయ శ్రుత్యా అవదో్యమానా బ్రహ్మ విపతిషది అత్యంత ప్రసిద్ధా బ్రహ్మవిద్యాసాధనకృతసర్వాత్మవాప్తి ఉపలభమానా ్రామణా అధునాతనా బ్రహ్మజిజ్ఞాసవ అని సాధ్యసాధనరక్షణ ఆజీవభావాసారావివృత్సవ విచారయంత అన్యోన్యం పృచ్చంత వాళ్ళు ఒకరినొకళ్ళు ఇలా తెలిసిందే అన్వయం అలాగే అన్వయం చేపే చేపితే అది ఎంత పొడుగుందో చూడండి వాక్యం కథం ఎలాగ ఎలా అడుగు ఎలా అడుగుతున్నారని ఒకరినొకళ్ళు ఎలా ప్రశ్నించుకుంటున్నారు అంటే మంత్రం వచ్చింది కోయమాత్మ అని ప్రశ్ని ఇది పృచ్ అక్కడికి వాక్యం ఆకారం ఈ ఆత్మ ఏది అని ప్రశ్నిస్తున్నాడు ఈ ఆత్మ అంటే ఏమిటండి అంటే వాళ్ళకి రెండు ఆత్మలు తెలుసు కపరహాన్ ఉందిగా కపరహాన్ అంటే రెండు అవ్వాలి మనము ఉపాసన చేస్తూనే ఉన్నాము వయం ఉపాసహే అంటే మనకి చాలా దగ్గరగా అనుభవానికి వస్తూ ఉన్నది అని అర్థం ఉపాసన అంటే మరి దగ్గరగా అనుభవానికి వస్తూనే ఉన్నది రెండు ఆత్మలు దీంట్లో అసలైన ఆత్మ ఏది కతరహా స ఆత్మ రెండు ఆత్మలు ఇది ఐకరేయం కదా అంచేతనే అంతకు ముందు ప్రకరణం కూడా ఈ స్వామి దీంట్లో పెట్టారు అంతకు ముందు ప్రకరణంలో ఆ పరమాత్మ ప్రాణశక్తి రూపముగా కాలు మొట్టన వెలువంచి దేహంలోకి ప్రవేశించింది అని చెప్పారు అది పరమాత్మే కానీ ఆ పరమాత్మ ప్రాణశక్తి రూపముగా ప్రవేశించింది అంటే ఉపాధిని పెట్టుకుని ప్రవేశించింది ఉపాధితో కూడి ఉన్నది దానికే ఆ పరబ్రహ్మానికే అది ఈ దేహంలో అనుభవానికి వస్తోంది ప్రవేశించిందంటే దూరింది దూరింది అంటే అభిప్రాయం అనుభవానికి వస్తుంది అని మాత్రమే యథార్థంగా పాము కలుగులో దూరినట్టుగా దూరినట్లు కాదు ప్రవేశ యొక్క తాత్పర్యం అర్థవద ఈ కథంతా అయింది ఒక ఇక్కడ దూరిందని ఎందుకు చెప్పారంటే ఇక్కడ అనుభవానికి వస్తుంది ఇక్కడ ఒక ప్రాణశక్తి అనుభవానికి వస్తుంది అంటే దూరింది అనమాట ఇప్పుడు ఇంట్లో మనిషి ఉన్నాడు అంటే వాడు ప్రవేశించాడన్నమాట ప్రవేశించకుండా మనిషి ఉంటాడా ప్రవేశించి ఉంటాడు రాత్రి పడుకునే ముందు ఇల్లు ఖాళీగా ఉంది మొన్నాడు పొద్దున్న చూస్తే ఇంట్లో ఎవడో ఇటువటు తిరుగుతున్నాడు అంటే ఎక్కడో మధ్యలో ఎవడో ఒకడు దాంట్లో దూరి ఉంటాయి అలాగే ఇక్కడ కూడా అనుభవానికి వస్తోంది ప్రాణశక్తి అంటే ఆ పరమాత్మ ప్రాణశక్తి రూపంగా దూరి ఉంటాయి ప్రాణోపాధి పరమాత్మ అంటే ఆ పరమాత్మకి అపరబ్రహ్మ అని పేరు ఈ ప్రాణశక్తి గొప్పదా ఇది ఇది లేక విజ్ఞానం అనేది ఒకటి అనుభవానికి వస్తుంది అంటే ఈ దీన్ని అంతని తెలుసుకునే తత్వము అది గొప్పదా ఏది అసలు ఆత్మ అని ప్రశ్న వేసుకుంటారు మీరు లోకల్లో చూస్తే కర్మ గొప్పదా అని అడిగారు అనుకోండి ఊళ్ళోకి ఏది గొప్పదని చెప్తారు కర్మే గొప్పదని చెప్తారు జ్ఞానం గొప్పదని చెప్పారు సో ఇప్పుడు ఏదైనా బిల్డింగ్ కొడుతున్నారనుకోండి అక్కడ యాభై మంది కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉంటారు ఒక ఇంజనీర్ ఉంటాడు వాడు ఆ బ్లూ బ్లూ ప్రింట్లు అంటే బ్లూ కలర్లో ఉంటాయి అందుకోసం బ్లూ ప్రింట్లు అంటారు వాటిని అవి ఇలా మడతలు పెట్టుకుని అవి తెరిచి చూసినతో సూటు బూటు వేసుకుని ఉంటాడు టకప్ చేసుకుని వాడు ఒక్కడే ఉంటాడు వీళ్ళు యాభై మంది ఉంటారు వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరన్నా ఇంత ఘనకార్యం జరిగిపోతుందంటే మావోళ్ళే జరుగుతుందని చెప్తారు వాళ్ళు వాడి కేసవి చూపించడం కూడా చూపించారు వీళ్ళకి కోపం వస్తే వాడు ఒంటరిగా చదివితే వాడిని మొత్తేస్తారు కూడా ఈ కమ్యూనిస్ట్ యూనియన్ ప్రవేశించిందండి వాడిని పట్టుకుని కొడతారు కూడా అంటే కర్మకి జ్ఞానానికి ఉండే తేడా చెప్తున్నాను మీకు ఇప్పుడు ఈ దేహంలో కర్మ ఉంది జ్ఞానం ఉంది కర్మ దేని వల్ల ఉంది ప్రాణశక్తి వల్ల ఉంది జ్ఞానము అరుక ఆత్మ స్వరూపం దానివల్ల ఉంది ఏది ఆత్మ కతరా అపర బ్రహ్మయా పరబ్రహ్మయా అసలైన ఆత్మ ఏమిటి అని మొదలెట్టారు వీళ్ళు మొట్టమొదటి ఏమంటారంటే అపరబ్రహ్మని ప్రస్తావిస్తారు అపరబ్రహ్మ విషయమంతా చెప్పి ఆ తర్వాత పరబ్రహ్మని ప్రస్తావిస్తారు అపరబ్రహ్మకి పరబ్రహ్మకి తేడా ఉపాధి అపరబ్రహ్మలో ఉపాధి ఉంటుంది పరబ్రహ్మలో ఉపాధి ఓకే ఫ్యానులో ఉన్న ఎలక్ట్రిసిటీ తిప్పే ఎలక్ట్రిసిటీ అంటే ఉపాధి ఎలక్ట్రిసిటీ ఆల్ బై ఇట్ సెల్ ఫ్లో ఆఫ్ ఛార్జెస్ ఛార్జెస్ ఫ్లో అవుతాయి అంటే అపరం అది పరబ్రహ్మ ప్యాన్ లోపల ఉండి ఆ కాయల్లో ప్రవేశించి దాంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టి ఇలా తిగిరగర తిప్పేది అంటే పర అపరబ్రహ్మ కాబట్టి దీని లోపల అపరబ్రహ్మ ఉంది పరబ్రహ్మ ఉంది ఆ ఏది ఇప్పుడు ఆత్మ అసలైన బ్రహ్మన్న ఒకటే ఏది యథార్థమైనది లోకంలో ఆ ముముక్షువులు జిజ్ఞాసువులకి మాత్రమే ఆ జ్ఞాన రూపమైన ఆ చైతన్య రూపమైన ఆత్మ పదము అది సుప్రీం అని తెలుస్తూ ఉంటుంది మిగతా వాళ్ళకే కర్మ దృష్టి ఉంటుంది ఉపాసన కూడా మానసిక క్రియ అది కూడా కర్మలోనే పడుతుంది అంచేతనే లోకా అలాగే ఉంటుంది కర్మ ప్రధానంగానే ఉంటుంది ఓకే మనం మహర్షులు ఏమన్నారంటే కర్మ ప్రధానంగా ఉండటం ఎవరు లేదు బ్రహ్మచారులుగా గృహస్థులుగా బాణప్రస్థులుగా ఉండదన్నారు ఎందుకంటే బాణప్రస్థంగా ఎందుకు అన్నారు వీడి శరీరంలో ఓపిక తగ్గిపోతుంది కాబట్టి వీడు గృహస్థుగా ఉన్నప్పుడు చేసే అన్ని కర్మలు చేయలేడు కాబట్టి కొన్ని ప్రధానమైనవి అట్టి పెట్టుకో ఉపాసన ఎక్కువ చేసుకో చోట కూర్చొని ధ్యానం ఎక్కువ చేసుకో కర్మ తక్కువ చేయి అని రిటైర్మెంట్ ఏజ్కి ఒకటి పెట్టారు వాళ్ళ ప్రశ్న కర్మలు కుబ్బు కరో బాగా కర్మల్ని చేసుకో బ్రహ్మచారిగా ఉన్నప్పుడు చదివ వేదం అంతా వదిలించుకుని కర్మలకు తయారీ అవ్వు అని పెట్టారు ఈ మూడు మాకొద్దు బాబోయ్ మేము సంసారం నుంచి బయటపడిపోతాం అన్న వాళ్ళకి సన్యాసం పెట్టారు ఈ కర్మవాసన గలవాడికి సన్యాసం పనికిరాదు ఈ కర్మవాసన వాళ్ళందరూ సన్యాసం గుర్తించేసుకుంటున్నారు ఈరోజు కాబట్టి ఈ సన్యాసం ఏమైపోయిందంటే ఇది పరమాత్మ విచారం కోసం వచ్చిన సన్యాసం కాదు ఇది ఉపాసక సన్యాసం ఉపాసన కోసం సన్యాసం కూర్చునే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఉపాసన కూడా చేయట్లేదు కర్మలను చేస్తున్నారు ఇది కొంచెం విడ్డూరమైన విషయం మహర్షులు అలా భావన చేయలేరు సన్యాసం ఉన్నదాన్ని ఒకదాన్ని అలా పెట్టారు అది ఉంటే ప్రతి వాడు యాభై మందిని పోవేయడం బిఏ ప్యాస వాడిని వాళ్ళు ఇంకో చోట ఎక్కడ సీటు దొరక ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉంటారు యథార్థంగా ఇంట్రెస్ట్ ఉంది వచ్చిన వాళ్ళు ఉంటారు వీళ్ళందరికీ వేదాంత వీళ్ళందరికీ వేదాంత పరిభాష కొంచెం కష్టంగా ఉంటుంది వేదాంత సారం పాఠం చెప్పడం పరిభాష చెప్పి వడికైతే అన్వయించదు అది విని పడితే అయింది కదా పరిభాష చెప్పాలంటే వాడు గట్టి వాడేది ఉండాలి కాబట్టి వేదాంత సారం చెప్పడం వేదాంత సారం అయితే పర్వాలేదు తేలిగ్గా నడుస్తూ ఉంటాం తాత్మబోధ చెప్పడం చెప్పి కథోపనిషత్తు భాష్యాలు పక్కన పెట్టేసి ఉపనిషత్తులో కథలు ఉంటాయి మధ్య మధ్యలో ఆత్మ బ్రహ్మాన్ని వస్తూ ఉంటుంది ఇలాంటి రెండేళ్ళు మూడేళ్ళలో వాళ్ళకి చెప్పడం చెప్పేప్పటికీ ఇంకా వాడు లోకంలో దేనికి పనికి రాకుండా అయిపోతాడు వాడు వెనక్కి వెళ్ళి వాడు చేసేది ఏముండదు వాడు చదివిన ఆటోమొబైల్ ఇంజనీరు ఉద్యోగాలు ఎక్కడ లేవు ఎందుకంటే ఆటోమొబైల్స్ అన్నీ మారిపోయాయి అప్పట్లాగా లేవి ఇప్పుడు తర్వాత చేతకులు అవి లేవు ఇప్పుడు క్లచ్లు వేర్లు అలా లేవు కూడా కొత్త కొత్త ఆటోమొబైల్స్ వచ్చాయి వీడి కంప్యూటరు వీళ్ళు తీసుకెళ్ళ బంగాళాఘటల్లో పడేస్తారు ఈ కంప్యూటర్ జ్ఞానం పట్టుకుని దోంబే వెళ్తే ఎందుకంటే వీడి కంప్యూటర్లో డయోడ్లు ట్రయోడ్లు ఉంటాయి ఏదో మారిపోయి ఓకే వీడి జ్ఞానం ఎవరికీ అక్కలేదు కాబట్టి వీడు అతిథికి ఏం వెళ్తాడు ఆ దారి మూసుకుపోయింది కనుక ఇటే పళ్ళు ఉన్నాడు ఇటే పొడు ఉంటే కాషాయం కట్టుకుంటే కొంత లాభం ఉంటుంది కాబట్టి కాషాయం కట్టుకోవడం కట్టుకున్న ఏవేవో చేస్తూ ఉన్నాడు ఇదంతా ఎందుకు చెప్పానంటే ఇందుకు సంబంధం సందర్భం ఉంది ఈ వేదాంత సందర్భంలో ఇలాంటి వేషాలు కాకుండా యథార్థంగా దీనికి కట్టుబడ్డ వాళ్ళకి ఇది సందర్భంగా ఉంటుంది లోకంలో కర్మప్రధానంగా ఉంటారు కర్మే ముఖ్యం అన్నట్టుగా ఉంటారు వాళ్ళు అపరబ్రహ్మోపాసకులు వాళ్ళు తెలిసి చేసి వాళ్ళు మాటమే చెప్తున్నారు అది కూడా తెలియకపోతే ఇంకా మనమేం చెప్తాం కర్మప్రధానంగా ఉంటారు జ్ఞానం ఉండదు అక్కడ వాళ్ళకి తెలుసున్న జ్ఞానం ఎలా ఉంటుందంటే ఆ కర్మకు ఉపకరించే జ్ఞానం ఏదో అదే పడికి జ్ఞానం అంతకుమించి ఇంకో వాడికి ఏ జ్ఞానం ఉండదు ఇలా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ జ్ఞానం ఏముంటుంది ఆటోమొబైల్కి సంబంధించిన జ్ఞానం ఏముంటుంది తప్ప ఈ సృష్టి ఎలా జరిగింది అణువులు ఎలా పుట్టాయి గ్రహాలు ఎలా ఆ జ్ఞానం వారికి ఏమైనా ఉంటుందా ఉండదు వీళ్ళ కర్మజ్ఞానం కూడా అంతే ఆ కర్మ ఎలా చేయాలి అని జ్ఞానమే ఉంటుంది కానీ కర్మాంగ జ్ఞానము అంటారు అదే ఉంటుంది తప్ప స్వతంత్రమైన ఆత్మజ్ఞానం వాళ్ళకు ఉండదు కాబట్టి వాళ్ళందరినీ పక్కన పెట్టు స్వతంత్రమైన ఆత్మ వీళ్ళు వస్తారు అంటే అసలు ఈ ప్రశ్న ఎలా పుట్టింది అనేది చెప్తున్నాను ఈ ప్రశ్న ఎలా పుట్టిందంటే లోకంలో కర్మాజ్ఞానము అని రెండు ఉన్నాయి భక్తి అనేది తర్వాత వస్తుంది ఎందుక కర్మాజ్ఞానము కర్మయోగం జ్ఞానయోగం అనే కదా ముందు ప్రారంభమయ్యేది తర్వాత మధ్యలో భక్తి యోగం దూరుతుంది సో ఈ కర్మాజ్ఞానములలో ఏది గొప్ప అంటే కర్మ గొప్ప అదే గొప్పది జ్ఞానం తర్వాత అలా ఉంటారు అపర బ్రహ్మోపాసన ఈ యోగా వీపులు ఉన్న దీసారా వీళ్ళు అపర బ్రహ్మోపాసన ఇక్కడ ప్రాణశక్తిని ఉపాసన చేస్తూ ఉంటారు యోగాలో జఠరాజ్ని అది బాగా ఉండాలంటే పాదహస్తాసనం వేస్తూ ఉండాలి జఠరాజ్ని అంటే ప్రాణశక్తే కదా లంగ్స్ పర్ఫెక్ట్గా ఉండాలంటే ప్రాణాయామం చేస్తూ ఉండాలి ప్రాణశక్తి అలాగే శరీరశాసనం వేస్తే ఇక్కడ బ్రెయిన్ మంచిగా ఉండాలి అంతా ప్రాణశక్తికి సంబంధించిన ఉపాసనే చేస్తూ ఉంటారు వాళ్ళ గోల్స్ కూడా దానికి తగ్గట్టే ఉంటాయి వాళ్ళు కూడా అపర బ్రహ్మపాసకంలోనే పడతారు అని చేతనే వీళ్ళందరూ ద్వైతులు వీళ్ళకి అద్వైతం అంటే ఏమిటో తెలియదు ప్రాణంలో కూడా అద్వైతం ఉన్నది ప్రాణం కూడా ఒక్కటియే అనేక దేహంలో ప్రకటన అవుతున్నా ఒక్కటియే అద్వైతం ఉంది కానీ వీళ్ళు ఎరగరు సో ఇది చర్చ దీన్నే పురాణ రంగంలోకి వచ్చేటప్పటికీ ఇది చాలా జటిలమైన సెక్షన్ ఇది పురాణంలోకి వచ్చేప్పటికీ ఆ పరబ్రహ్మని శివుడు అన్నారు ఈ ప్రాణశక్తిని పార్వతంగా అమ్మవారు అయ్యవారు అమ్మవారు దీంట్లో అయ్యవారి భక్తులు ఉంటారు వాళ్ళు ఎవరో కాముగా ఉంటారు ఎక్కడో చోటపడు ఉంటారు వాళ్ళు ఏదో పూజలు అభిషేకాలు చేసుకుంటూ ఉంటారు ఈ అమ్మవారి భక్తులు ఉన్నారే వీళ్ళు కొంచెం చాలా ఎగ్రెసివ్గా ఉంటారు వీళ్ళు ఎందుకంటే మీరు ఎక్కడైనా భిక్షకు వెళ్తే మీరు అయ్యవారు భిక్ష పెడతారా అమ్మవారు వెళ్తారా అమ్మవారే పెడతారు మీకు ఎదురా మీకు ఉపకారం జరగాలంటే అయ్యవారి వల్ల ఏమవు అమ్మవారి వల్లే అవుతుంది అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే భక్తికి అమ్మవారు అనుకూలం అయ్యవారు కర్మకి కానీ జ్ఞానానికి కానీ అనుకూలం అవుతారు ఇది కర్మకైనా అనుకూలం అవుతారు అటు జ్ఞానానికైనా ఈ భక్తి అని పెట్టేప్పటికి అమ్మవారు వచ్చిందనమాట ఆ రకంగా ఆ ప్రాణశక్తికే అమ్మవారు అని పేరు దానికి ఒక శక్తి అంటే స్త్రీలింగం కదా స్త్రీ రూపాన్ని పెట్టి ఎంత కల్లోలాన్ని సృష్టించాలో అంత కల్లోలాన్ని సృష్టించి జనాలు ఎదురు చేస్తూ ఉంటారు మొత్తానికి ఎక్కడైనా అమ్మవారు అంటే అది అపర అని మీరు గమనించాల్సి ఓకే అది అమ్మవారు అంటారు ఇప్పుడు అపర ఈ కథ అంతా కదా ఇప్పుడు అపరబ్రహ్మ ప్రతిపాదన చేస్తున్నారు ఏమిటండి అపర అంటే అపర బ్రహ్మయా అని అడిగే మాటకి అడిగేదానికి అసలు అపరబ్రహ్మ చెప్పి ఇద అలా ఒక పరం బ్రహ్మ అదా అనే విచారం ఏన పశ్యతిన శృణోతి గంధానాదిఘ్రతి వాచం వ్యాకరోతి స్వాదు మీకు ఎప్పుడు లెక్క ఏంటంటే తృతీయా విభక్తి వచ్చిందంటే కరాణము అంటే పనిముట్టు పనిముట్టు అంటే శక్తి ప్రాణశక్తి కదా పనిముట్ పని చేసేది అంటే ప్రాణశక్తి అపరబ్రహ్మ అవుతుంది తెలుసుకునేది అంటే ఏనా ఉండదు యహ ఉంటుంది యహ ఏదైతే తెలుసు రూపము తెలుసుకుంటుందో దేనితో రూపము తెలియబడుతుందో అంటే అది అపరబ్రహ్మ ఏది తెలుసుకుంటుందో అంటే అది పరబ్రహ్మ ఇక్కడ అపరబ్రహ్మ ఏ ఉపకరణము చే చూస్తున్నాడు ఏనా ఏనా తృతీయత్తు ఉంది కదా అంచేతను ఉపకరణము అనే మాట పెట్టాను నేను ఏ కారణము చే ఓకే దే చూస్తున్నాడు అంటే దేన్ని చూస్తాడు రూపమును చూస్తున్నాడు రూపం బష్యది అర్థం ఏ కరణము అంటే ఏ చక్షురింద్రియముచే రూపమును చూస్తున్నాడో ఏ శ్రోత్రేంద్రియముచే శబ్దమును వింటున్నాడో ఏ ఘణేంద్రియముచే గంధమును ఆఖ్యానిస్తున్నాడో ఏ వాజేంద్రియముచే వాక్కును వ్యాఖ్యానము చేస్తున్నాడో వ్యాఖ్యానం చేయడం వివరం చే చెప్పడం ఏ రసనేంద్రియముచే రుచి బాగున్నది రుచి బాగులేదు అని తెలుసుకుంటున్నాడో అది బ్రహ్మ ఆ ఉపకరణం బ్రహ్మ అంటే ఈ ఇంద్రియములన్నిటి ఒకే బ్రహ్మ ఉన్నది ఒకే బ్రహ్మ కలరు ఓకే సో అది అదొక బ్రహ్మ ఇంకా ఉంది బ్రహ్మ అప్పుడే బ్రహ్మ అప్పుడే అవ్వలేదు ఇంతవరకు దాన్ని గట్టెక్కించండి మీరు తర్వాత ఇంకా ఉన్న తర్వాత వస్తుంది ఇక్కడ పాఠాలన్నీ సరిగ్గా లేవు మంత్రాలు కూడా మంత్రాలు ఏవో ఉన్నాయి మంత్రాలకి డౌట్ లేదు మంత్రాల మీద భాష్యాల మీద అనేక పాఠాలు ఈ పాఠం ఆ పాఠం ఎత్తే ఏమిటి తత్తేటి ఈ సర్వనామములను చర్చ పెట్టడం ఇదంతా కూడా జటిలంగా ఉంటుంది ఇక్కడ జాగ్రత్తగా వర్కౌట్ చేయాలి చేద్దాం ప్రస్తుతానికి దీన్ని సేటు చేద్దాం అయమాత్మ ఇది సాక్షాత్వయముపాస్మహే కష్ట ఆత్మ ఇది ఇది ఉపనిషత్తిది అధ్యాత్మ విద్య మనము ఏ ఆత్మనైతే ఉపాసన చేస్తూ ఉన్నాము అంటే వీళ్ళు ఓ విగ్రహం పెట్టుకుని ఉపాసన చేసేవాడు కాదు వీళ్ళకి విగ్రహం లేదు వీళ్ళు విగ్రహారాధన అనేది అసలు పుట్టమే లేదు అప్పటికీ ఆ వాళ్ళు ఆ మనుషులు వాళ్ళు ఏ ఆత్మనైతే అయం ఆత్మ అని ఈ ఆత్మ ఇది అనుభవ సిద్ధమైన ఆత్మ అయమాత్మ అంటున్నాడు కదా కోయమాత్మ అనుభవంలో ఉంది సారము ఆత్మ అంటే అర్థం ఆ సారము అనుభవంలో ఉందంటే ఏది సారము ఇక్కడ అంటే ఇంద్రియ వ్యాపారములనన్నిటినీ అనుగ్రహిస్తూ ఉండేటువంటి ప్రాణశక్తి సారమా లేకపోతే ఆ తెలియుట తెలియవాడు అని ఊరికే మాటవరసికి డూ అంటారు దాంట్లో డూలే ఉండవు ఆ తెలియుట ఆ తత్వము అది సారమా లేక ప్రాణశక్తి అనే తత్వము సారమా ఈ రెండు అనుభవంలో ఉన్నాయి మనం రోజు వీటిని ఉపాసన చేస్తూ ఉన్నాం ఉపాస్మహే సాక్షాత్తుగా ఉపాసన చేస్తున్నాం డైరెక్ట్గా దీంట్లో ఊహ ఇప్పుడు శివుడు గొప్ప విష్ణువు గొప్ప అని చర్చ మొదలుపెట్టారు దీంట్లో వీటికి శివుడు తెలియదు విష్ణువు తెలియదు ఏమిటి చర్చది విడు తెలియదు అడుగు తెలియదు మీరు చెప్పండి బొలేరో గొప్ప లేకపోతే లేకపోతే పేతర గొప్ప చెప్పండి ఎవరు ఏం చెప్తారండి వడు తెలీదు వీడు తెలీదు ఆ రకంగా శివుడు గొప్ప విష్ణు వీళ్ళు ఏమనుకుంటారంటే తెలుసుందనుకుంటారు మూర్ఖులు అండి బాబోయ్ వీళ్ళతో పెట్టుకోలేం ఇక్కడ అలాగంటే వేషాలు కాదు ఇక్కడ డైరెక్ట్గా అనుభవానికి వస్తుంది విజ్ఞా క్రియాశక్తి విజ్ఞాన శక్తి అనుభవానికి వస్తుంది ఆ ప్రాణము ఆత్మయ ప్రాణాత్మ సత్యమా లేకపోతే జ్ఞానాత్మ సత్యమా ఏది సుపీరియర్ ఏది అసలైన ఆత్మా సమా కాత్మానం అయమాత్మా సాక్షాదుపాసీన వామదేవ అమృత సమభవత్ సమేవ వయమే ఉపాస్మహే అంటే అసలు ఇప్పుడు వామదేవోపాఖ్యానం అయింది వామదేవుడు ఏదో ఒక ఆత్మను ఉపాసించాడు ఈ రెండింట్లో ఏదో ఒకదాని ఇక్కడ ఊరికే ఉత్పత్తి స్ట్రెక్యులేషన్ కాదు ఇక్కడ ఈ రెండు ఆత్మలు మనకు అనుభవంలో ఉన్నాయి నాలు లోపల అనుభవంలో ఉన్నాయి ఈ రెండింటిలో ఏదో ఒక దానిని ఉపాసించాడు వామదేవుడు వామదేవుడు చెప్పాడు నేను ఉపాసించి నేను మోక్షమును పొందినాను నాకు సర్వాత్మ భావం కలిగింది అని డిక్లేర్ ఆ వామదేవుడు ఉపాసించిన వామదేవుడు డిక్లేర్ చేసినట్లయితే శృతి డిక్లేర్ చేసింది ఆ వామదేవుడు ఉపాసించిన ఆత్మ ఏదో మనకి తెలియాలి అది మనం ఉపాసించాలి ఎందుకంటే వామదేవుడు ఆ ఆత్మను ఉపాసించి ఉపాసించడం అంటే తెలుసుకోవడమే ఉపాసించి అమృతుడైనాడు అంటే జనన చక్రము నుంచి బయటపడిపోయినాడు అటువంటి ఆత్మను మనం దాన్నే అదే ఆత్మను మనం కూడా ఉపాసిద్దాము అంతేగాని మనకు తోచిన ఆత్మను మనం ఉపాసించడం కాదు అని వాళ్ళు అనుకుంటున్నారు అందుకోసం ఈ రెండింటిలో దేనిని వామదేవుడు ఉపాసించాడో మనము తేల్చుకోవాలి కోను కలుష ఆత్మా ఇది నువ్వు అంటే వితర్క్తే వాళ్ళకి ఆలోచనలో పడ్డారు ఆయన దేనిని ఉపాసించి అమృతుడైనాడో ఆత్మ ఏదప్ప అది ప్రాణశక్తియా లేకపోతే జ్ఞానమా ఆలోచనలో పడ్డారు జిజ్ఞాసాపూర్వం అన్యోన్యం పృచ్చతాం అతిక్రాంత విశేష విషయశ్రుతి సంస్కార జనితృ స్మృతి రజాయత ఈ రకంగా తెలుసుకోవాలనే కోరికను ముందు పెట్టుకొని జిజ్ఞాసాపూర్వం ఒకళ్ళనొకళ్ళు ప్రశ్నించుకుంటున్నారు విచారం చేస్తున్నారు ఏమండి మనం దీన్ని ఏమైనా సరే తెలుసుకోవాల్సిందే వామదేవుడు అమృతుడైనాడు కదా ఈ రెండింటిలో దేన్ని ఉపాసించి అమృతుడైనాడు అని ఒకరినొకళ్ళు చర్చిస్తుంటే వాళ్ళలో కొంతమందికి వాళ్ళు ఈ వేదం చదువుకున్న వాళ్ళు కదా వీళ్ళందరూ కూడా ఆ గరచిన అరణ్యటం ఐత్రేయ అరణ్యటంలో అతిక్రాంత గరచిన అతి ఐతరేయ అరణ్యటంలో విశేష విషయ శృతి ఒకటి అంటే అక్కడ శృతి ఆ శృతి సవిశేష బ్రహ్మని చెప్పినది విశేష విషయం శృతి విశేష అంటే పర్టికులర్ ఆస్పెక్ట్ ఉపాధి కాగలిగిన పరమాత్మ ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ని టాపిక్గా చేసుకుని శృతి చెప్పింది అక్కడ ఏమని చెప్పింది ఆ బ్రహ్మ పాదముల గుండా లోపల ప్రవేశించే చెప్పింది చెప్పి ఆ ప్రాణశక్తి మూలంగానే చూపును దాని చేతనే కర్ణుతో చూస్తున్నాడు అంటూ చెప్పింది అది ఉపాధితో కూడిన బ్రహ్మ ఆ విశేషమంటేది వేరే పరమాత్మ ఎందుకు విశేషం లే నిర్విశేషం అది కాబట్టి వేలలోహలకి ఈ విశేషముతో కూడిన బ్రహ్మను చెప్పిన శృతి కాబట్టి ఆ శృతికి పేరేమిటి వస్తుంది విశేష విషయ శృతి విశేష విషయ ఎస్ శృతే విశేష విషయ శృతి ఆ శృతి గుర్తుకొచ్చింది వాళ్ళకి అది ముందుకొచ్చింది బుద్ధిలో అది ఆ శృతిని వీళ్ళు బాగా కంఠస్థం పెట్టి ఉన్నారు బాగా చదువుకుని ఉన్నారు దాని సంస్కారం ఉన్నది కదా ఆ సంస్కారం అంటే ఇంతకుముందు సంస్కారం పడితే ఇంప్రెషన్ పడితే ఇప్పుడు స్మృతి మెమొరీ వస్తుంది అంతకుముందు ఆ అపరబ్రహ్మ సంస్కారం బాగా పడింది వాళ్ళలో వేదం చదువుకున్న వాళ్ళకుంటున్నారు అపరబ్రహ్మ సంస్కారం ఆ సంస్కారం నుంచి వాడికి సడన్గా గుర్తుకొచ్చింది అవును కదా మనం చదువుకున్నాం వేదమే చెప్పింది దీంట్లో ఇంత పెద్ద ఆలోచన ఉంది అన్ని గొప్ప విశేషములతో కూడిన పరమాత్మ అదియే అసలైన ఆత్మ అని ఒకడు ముందుకు పెట్టాడు ఆ మంత్రము అక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు ఈ మంత్రము ఈ చెప్తున్న మంత్రము అక్కడ ఉన్న విశేష విషయశృతికి ఇది ప్రత్యభిజ్ఞ గుర్తు చేసుకుంటామంటే ఆ విశేష విషయ శృతితో కోర్చేస్తున్నారు తం ప్రపదాభ్యాం ప్రాపద్యత్యా బ్రహ్మేమం పురుషం అదే తం పురుషం తం ఏమం పురుషం అట్టి ఈ పురుషుని పురుషులంటే శరీరమే పురుషం అంటే శరీరం అని రాశారు ఎందుకంటే ఇంజక్షను మనిషికి ఇస్తారా శరీరానికి ఇస్తారా శరీరానికి ఇస్తారా మనిషికి ఇచ్చేడని ధోరణిగా అంటారు ఓకే ఇక్కడ కూడా ఆ పరమాత్మ ఆ విశేష బ్రహ్మ సవిశేష బ్రహ్మ అంటే ఇదే విశిష్ట అద్వైతం ఉంటాయి ఆ విశేషాలన్నీ ఉండాలి అద్వైతమే కానీ విశేషాలన్నీ ఉండాలి దాన్నే హిరణ్యగర్భులు అంటారు హిరణ్యగర్భులు ఎంతమంది ఓకే కానీ విశేషాలు అవి ఉంటాయి ఆయన నేను విశిష్టాద్భుతంగా ఉంటారు ఈ ఇది మా నాన్నగారు అనేవారు పాప ఆయన బాగా అనేవారు ఆ ఉపనిషత్తుల్లో చెప్పిన అపరబ్రహ్మను పట్టుకుని దానికి నామాలు వీగట్టిగా పెట్టి వీళ్ళు మతం పెట్టుకున్నారు మతం ఆ నామాలు అట్టి పెట్టుకుని ఆ తత్వాన్ని విడిచిపెట్టేశారు అక్కడికి నామాలను ఇక్కడ తత్వం అంతా పోయి ఈ వివరాలది తెలు శృతిలో చెప్పిన వివరాలే విశేష బ్రహ్మ సువిశేష బ్రహ్మ వాళ్ళు విశిష్ట బ్రహ్మ అది వీళ్ళకి ఏం తెలియదు వీళ్ళు రూపం పెట్టేశారు కాదు చతుర్భుజం అన్నారు ఇది రూపం పెట్టేసి నామాలు పెట్టేసి నామాలు పెట్టాలంటే ముందు బాడీ ఉండాలి కదండి బాడీలు నామాలు గాల్లో ఎలా పెడతారు అలాగా ఆఖరికి ఆ అది మనం అపరబ్రహ్మను ఉపాసన చేస్తున్నాము అనే విషయాన్ని మర్చిపోయారు దాంతో పరబ్రహ్మ ఒకటి ఉందనే ధోరణ లేకుండా అయిపోయారు ఇదే సర్వమనే పరిస్థితిలోకి దిగినారు అది కాబట్టి ఆ ఈ శరీరమును పురుషము అంటే శరీరమును ఏమన్నా మనిషేనండి బాబు మనిషే కానీ ఇంజక్షన్ శరీరానికి ఇస్తారు ఇక్కడ ఈ ప్రాణం అలా లోపలికి దూరిందంటే శరీరంలోకి దూరింది కాబట్టి శరీరంలో టీకాకారులు బాగా రాశారు ప్రాపద్యత ప్రవేశించారు ఏమంటే ఎలా ప్రవేశించింది ఇగో ఈ రెండు తలుపులు ప్రపదాభ్యాం ప్ర అంటే అగ్రము పదము యొక్క అగ్రములను ద్వారా తృతీయ వివత్తికి ద్వారా ప్రవేశించింది ఇక్కడ ఎందుకు పెట్టారంటే బ్రహ్మ ఇక్కడ నుంచి పెట్టడం కోసం దాన్ని అట్టబెట్టుకున్నారు అది ఆ కథ యొక్క సార అది కాళ్ళ నుంచి ప్రవేశించి అక్కడే మీకు సరిగ్గా తెలిసిపోవాలి ఇది అపర బ్రహ్మ అని అక్కడే తెలిసిపోవాలి సపోజ్ అదే సర్వమైతే ఇక్కడి నుంచి ప్రవేశించి ఉండాలి అది ఇక్కడి నుంచి ప్రవేశించకుండా అక్కడి నుంచి ప్రవేశించిందంటే దాని సంగతి స ఏతమేవ సీమానం విదార్య ఏతయా ద్వారా ప్రాపద్యత ఏతమేవ పురుషం మళ్ళీ ఇంకో పురుషుణ్ణి కాదు అపరబ్రహ్మ ఒక పురుషుణ్ణి పరబ్రహ్మ ఇంకో పురుషుణ్ణి కాదు అక్కడ ఒకే పురుషుడు సమష్టి విరాట్ అదే పురుషుణ్ణి అంటే అదే శరీరాన్ని అదే బ్రహ్మ సకల విశేషములను పక్కన పెట్టి అంటే ఉపాధి రహితముగా ప్రవేశించింది అంటే కర్మ కాళ్ళలో ఉంటుందండి ప్రదక్షిణం చేయమంటే కాళ్ళతో చేస్తారా తలతో చేస్తారా ఏదో ఈ యోగులు ఎవరిలో ఇలా వృష్టికాసనం వేసి చేస్తే చేయాలి తప్ప కాళ్ళతో చేస్తారు యోగులైనా చేతులతో తల ఎప్పుడు జ్ఞానానికి చిహ్నం అదే పరమాత్మ విశేషములన్నీ వీధిపెట్టి సహా ఏతమేవ పురుషం ఈ పురుషుణ్ణే ఇప్పుడు ఒకే ద్వారం తయారు చేస్తుంది ఏతయా ద్వార ద్వాహ తృతీయ ద్వార అది ఈ ద్వారం ఏమిటి సీమానం ఆ పాప తను బ్రేకప్ చేసి బ్రేక్ పెట్టుకుని అక్కడికి చిల్లు పెట్టి లోపలికి ప్రవేశించింది అని ఇదే పురుషుణ్ణి అదే బ్రహ్మ మరి అదే బ్రహ్మ అంటే ఈ తేడా ఏమిటి ఉపాధి పెట్టుకుని కాళ్ళ ద్వారా ఉపాధి లేకుండగా శిరస్సు అపరబ్రహ్మ పరబ్రహ్మ ఇప్పుడు మనం ఏ బ్రహ్మను ఉపా ఏ ఆత్మ అవుతుంది బ్రహ్మయే ఆత్మ అవుతుంది ప్రవేశించింది కదా ఏ ఆత్మను లేక ఏ బ్రహ్మను మనం ఉపాసించాలి అని విచారణ అత్రద్వే బ్రహ్మణి ఇతరతర ప్రాతికూల్యూ ప్రతిపన్నే ఇటీ ఈ ఇతి ఏమిటి ఆ ఇతి ఫిట్ కాదు కానీ మరి ఆ పుస్తకాల్లో అలా ఉంది ప్రతిపన్నే అంటే సరిపడుతుంది అని చెప్పి ఆయన ప్రశ్న మార్కు పెట్టారు వీటిల్లో తయోహారం ఇంటిలో ఆహా అభ్యసాలు అత్ర అత్ర అంటే ఈ శరీరము నుండు ఈ శరీరము నుండు ఈ పురుషుని ఎందు రెండు బ్రహ్మలు ప్రతి పల్నే ప్రవేశించినవి ఎలా ప్రవేశించాయి ఒకదానికి మరి ఒకటి ప్రతికూలముగా ప్రవేశించాయి ఒకటి అధహ ప్రవేశిస్తే ఇంకొకటి ఊర్ధ్వం ప్రవేశించింది ఒకటి ఊర్ధ్వం ప్రవేశిస్తే ఇంకొకటి అధహ నుండి ప్రవేశ కాబట్టి అటువంటి పరస్పర విరుద్ధ దిశలతో ప్రవేశించాయి రెండు బ్రహ్మలు తే చాస్య పిండస్య ఆత్మభూతే ఈ పిండము నుంచి ఇప్పుడు ఎన్ని ఆత్మలు వచ్చాయి రెండు ఆత్మలు వచ్చాయి టే తత్తేటా అని టే యూ వివచనం రెండు ఆత్మలవి ఉన్నాయి ఆత్మ అంటే సారము ఇది సారమే అది సారమే సారంలోంచి సారం తీయాలి బ్రహ్మ అది రెండు సారములు ఉంటాయి దాంట్లో ఏది సారము అంటే ఓ దాన్ని డ్రాప్ చేయాల్సి ఉంటుంది అయోరణ్యతర ఆత్మ ఉపాచ్యో భవితు అర్హత ఇప్పుడు మనం ఉపాసనంతో చేయాల్సి ఉంటే ఈ రెండు ఆత్మలలో ఒక ఆత్మను ఉపాసన చేయాల్సి ఉంటుంది ఏమన్నా కల్పితమైన దాన్ని ఉపాసన చేస్తారా అనుభవానికి వచ్చేదాన్ని ఉపాసన చేస్తారా ఇది అధ్యాత్మ విద్య ఇక్కడ కల్పిత ఉపాసన ఉండదు ఇక్కడ అనుభవ సిద్ధమైన దానికే ఉపాసన ఇప్పుడు దేవుడు నాలో ఉన్నాడు మీలో ఉన్నాడు ఆ దేవుణ్ణి తెలుసుకుంటావా లేకపోతే దేవుడు కొండ మీద దేవాలయంలో ఉన్నాడని ఆ దేవుణ్ణి తెలుసుకుంటావా ఆ సందర్భంలో అది తెలుసుకోవాలి ఇక్కడ దేవుడు అధ్యాత్మంలో ఉంటాడు కాబట్టి ఈ రెండు ఆత్మలలో దేన్ని పట్టుకోవాలి సరే బ్రహ్మ నుంచి ఎప్పుడే ఆత్మలకి జంపు చేసి పెట్టారు యోత్ర ఉపాస్య కతరస ఆత్మా ఇది విశేష నిర్ధారణార్థం అన్యోన్యం స్వృక్షు విచారయంత వాళ్ళు మొత్తం వేదమంతా చదువుకున్నారు కదా ఆరణ్యకంలో గుర్తు చేసుకుంటే కాళ్ళ నుంచి ప్రవేశించిన ఆత్మ ఉపనిషత్తు వాళ్ళు ఉపనిషత్తు కూడా చదివిన ఉపనిషత్తు గుర్తు చేసుకుంటే ఇక్కడి నుంచి ప్రవేశించిన ఆత్మ రెండు ఆత్మలు ఉన్నాయి బాబు ఇప్పుడు ఏ ఆత్మని మనం ఉపాసన చేయాలి ఉపాసనతో తగిన ఆత్మ ఈ రెండింటిలో ఏది అత్ర శరీరే ఈ శరీరమునందు యహ ఉపాస్య సహ ఆత్మ కత రాహ రెండింటిలో ఒకటది ఏది అనే తేడాను తెలియ విశేషం అంటే తేడా ఇక్కడ అనే తేడాను నిర్ధారించుట కొరకవి ఓకే అక్కడ తరప్ అనే ప్రచయం నిర్ధారణార్థంలో వచ్చిందనమాట అందుకోసం వీళ్ళందరూ కూడా మళ్ళా మళ్ళా ఒకళ్ళనొకళ్ళు ప్రశ్నించుకుంటున్నారు విచారణ చేస్తున్నారు ఓకే ఆ మంత్రం అయింది తర్వాత మంత్రానికి మళ్ళీ అరేంజ్మెంట్ చేస్తున్నారు భాష్యరాలు పునస్తాం విచారయతాం విశేష విచారణాస్పద విషయా అవలేదు ఇప్పుడు ఇంకా విచారం చేస్తున్నారు చేస్తుంటే వాళ్ళకు ఒక ఐడియా కలిగినది మతి అభూత్ ఒక ఐడియా ఒక భావన కలిగినది ఏమని చూడండి విశేషమును మనం విచారం చేయాలి విశేషము విశేషమంటే అపరబ్రహ్మ అవుతుంది ఆ విశేషమును విశేషము యొక్క విచారణ విచారణ ఆస్పద విషయ చూసారా ఆ సమాసాలు ఎలా ఉంటాయో అన్నీ తెలుసున్నట్టే ఉంటాయి ఒక విచారణాస్పద ప్రాణాత్మద్వయ విషయ విషయ విషయ విషయా విషయ ఏకస్ కణ అపరస్ ఉపలబ్ధన ప్రకారేణ విశేషూపా మతి అజాయతేర్థం అనుకూలంగా లేదవి అది ఏదో ఎవడో ఎక్కడో రా ఆ భాష్య భాష్యాలు సరిగ్గా లేవు కదా అంటాడు కలగాపులకంగా ఉన్నాయి దానికోసమే ఆ సమాజం సరిగ్గా ఫిట్ అవ్వద్ది దాన్ని కష్టపడి ఆనందగిరి ఫిట్ చేశాడు ఈ మాట రాశాడు ఆనందగిరి ముందే రాశాడు ఈ భాష్యాలు సరిగ్గా పాఠం సరిగ్గా అంటే శంకర్లు సరిగ్గా రాయలేదని కాదు ఆ పాఠాలు సరిగ్గా దొరకట్లేదు ఏదో దంటాలు పడుతున్నామని అన్నాడు ఇప్పుడు విశేష విచారణ ఆస్పద విషయ విశేష విచారణ ఆస్పద విషయ నాలుగు మాటలు పెట్టి సమాసం ఉంది ఆ సమాసం గడబిడ సమాసం అది ఓకే ఇప్పుడు విచారణాస్పద విషయ ఓకే అంటే విచారణ చేస్తున్నారు విచారణకు ఆలంబనము విషయం ఉండాలి విచారణ దేని మీద టాపిక్ మీద విషయం చేయాలి విషయం విచారం చేయాలి విచారణకు ఆశ్చర్యమైన విషయము విచారణకు ఆస్పదమైన విషయం ఉంటే టాపిక్ ఇప్పుడు ఇక్కడ విచారణకు ఆస్పదమైన విషయములు ఎన్నున్నాయి రెండున్నాయి అపర పరబ్రహ్మయ దీంట్లో విశేషం దేనికి ఉంటుంది అపరబ్రహ్మ ఆ జ్ఞానం ఆ అభిప్రాయం కలిగింది ఓకే ఈ విశేషాన్ని చిరని చిగుర్లు పెట్టుకోవాలి విచారణ ఆస్పద విషయ విశేషం సా మతి ఏ మతి ఎందు విచారణకాస్పదమైన విషయము విశేషమై ఉన్నదో ఆ మతి పుట్టినది తెలిసింద విశేషముంటే అపరబ్రహ్మ అవుతుంది అది అలా చెప్పండి త సా విశారణాస్పదవిషయా మతి పాప ఆయన దాన్ని సెటిల్ చేసుకున్నా విచారణాస్పద ప్రాణ ఆత్మద్వయ విషయా విచారణకు ఆశ్రయమైన విషయములు రెండు ఉన్నాయి ఒకటి ప్రాణము రెండవది ఆత్మను ప్రాణము అంటే అపరబ్రహ్మ ఆత్మ అంటే పరబ్రహ్మ ఏకస్మిన్ కరణత్వైన అపరస్మిన్ ఉపలబ్ధుత్వైన ప్రకారేణ ఈ రెండింటికి మళ్ళీ వివరం చెప్పాడు ఒకటి కరణము అంటే ఇంద్రియము ఇంద్రియ శిక్తుడు రెండవది తెలుసుకునే తత్వము అని రెండు రూపములుగా ఉన్నది విశేష రూప ఆ తేడా ఉంది ఒకదానికి కరణత్వము రెండవది ఉపలబ్ధ్రవము ఉపలబ్ధాన్ని తెలుసుకునే తత్వము కరణ అంటే ఉపకరణ రూపమైన తత్వము ఈ తేడా ఉంది ఆ రెండు బ్రహ్మలకి ఆ తేడాకి సంబంధించిన బుద్ధి వాళ్ళకి కలిగినది అది ఎలాగలిగింది కథం అది ఎలాగలిగిందండి ద్వే వస్తుని అస్మిన్ పిండే ఉపలభ్యేతే అయ్యా ఈ పిండమునందు రెండు తత్వ వస్తువు అంటే తత్వం రెండు తత్వములు మనకు అనుభవానికి వస్తున్నాయి ఉపలబ్ధి అయితే అంటే అనుభవానికి వస్తున్నాయి ఏమిటా రెండును అనేక భేద భిన్నైన కరణే ఉపలభతేపలభతే అని రెండు తత్వాలు ఉన్నాయి ఏన ఉపలభతే ఒక ఉపలబ్ధి అంటే తెలియట దేని ద్వారా తెలియటయో అది ఒకటి ఏది తెలుస్తోందో అది రెండు రెండు తత్వాలు వచ్చాయి సో ఉపలబ్ధి అంటే తెలుగుట ఓకే అంటే ఈ రెండు తత్వముల యొక్క ఆలోచన వీళ్ళకి ఎందుకు వచ్చింది వీళ్ళకి ఎందుకు వచ్చిందంటే వీళ్ళు తాము చదువుకున్న వేదంలో విషయాన్ని అనుసంధానం చేసుకున్నారు మళ్ళీ మళ్ళీ విచారం చేసుకున్నారు చేసుకుంటే ఈ రెండు వాళ్ళకి బుద్ధి కలిగేవి దీంట్లో ఏనా ఉపలభతే అది కరణమవుతుంది కరణము అంటే పనిముట్టు ఉపకరణము అంటే సాధనము అని అర్థం అది అవుతుంది ఈ సాధనము ఒక్కటి కాదండో ఏనా అని ఎకవచన అనేక కరణ అనేక భేద భిన్నైన కరణేనా అనేక భేదములతో విడివిడిగా ఉన్నటువంటి కరణము అంటే అనేక భేదములు కన్ను చెవి ముక్కు ఇలాంటి భేదములతో విడివిడిగా ఉన్నటువంటి ఏ కరణము గలదో ఆ కరణము ఏకవచనం అలా అన్ని ఇంద్రియములలో ఉన్నది ఒకే కరణము ప్రాణశక్తి అంచేతన ఇంద్రియములన్నింటికి ప్రాణాహ అని పేరు కాబట్టి ఒకే ప్రాణశక్తి ఆ ప్రాణశక్తియే చూస్తోంది ఆ ప్రాణశక్తి సారీ ఆ ప్రాణశక్తితోటే చూచూట అగుర్చున్నది ప్రాణశక్తి తృతిగా పెట్టుకోవాలి ప్రాణశక్తి చూస్తోందంటే అది అయిపోతుందండి ప్రాణశక్తితో చూస్తున్నారు ప్రాణశక్తితో వింటున్నారు ఆ ప్రాణశక్తి అది కారణం తర్వాత ఎవడు తెలుసుకుంటున్నాడు అత ఏ తత్వము తెలుసుకుంటూ ఉన్నాం ఎవడు ఉంటే మళ్ళీ ఒకడు కూర్చుంటున్నాడని కాదు ఏ తత్వము తెలుసుకుంటూ ఉంటాం అది ఏకహ ఎస్య ఏకహా ఉపలభత ఈ ఇక్కడ అక్కడ భేదం ఏమిటో తెలుసినా అక్కడ ప్రాణము అనేక మొక్కలుగా అయి ఉన్నది అనేక కరణ భేద భిన్నేన ఏన కరణేనా యహ ఉపలబ్ధ ఇన్ని ముక్కలు లేవు కేవల శుద్ధ సాక్షి చైతన్య రూపంగా అద్వయంగా ఉంటుంది అది తేడా అది విశేషం ఆ విశేషమత్వ శబ్దానికి అర్థం అది విశేష విచారణాస్పద విషయ ఓకే అనేక భేదభిన్నైన కరణైన ఏనా ఉపలభ్యతే యశ్చక ఉపలభతే అది విశేషం ఈ తేడాతో కూడిన మనస్సు భావన వాళ్ళకు కలిగింది ఇలా ఎందుకు కలిగిందో తెలిసిన కథనాంతరోపలబ్ధ విషయ స్మృతి ప్రతిసంధానా అవును ఇది ఈ పంచమీకి అర్థం ఏమిటో తెలిసినా తెలివివాడు ఒక్కటెలా చెప్తాం తెలివివాడు ఒక్కటం ఆ ఏకహాకి విషయ అది వ్యాఖ్యానం ఈ భాష్యాలు కష్టంగా ఉంటాయండి అంత సరళం కాదు ఏకహాకి వ్యాఖ్యానం అది ఇప్పుడు కరణములు అనేక భేద భిన్నేనా అన్నావు కదా రూపం తెలుసుకుంటున్నాడు శబ్దం తెలుసుకుంటున్నాడు రసం తెలుసుకుంటున్నాడు కంటితో తెలుసుకుంటున్నాడు చేయితో తెలుసుకుంటున్నాడు అని నువ్వు కన్ను వేరు చెవి వేరు ముక్కు వేరు అనేక కరణ భేదం అక్కడ పెట్టి రూపం తెలుసుకుంటున్నాడు రసం తెలుసుకుంటున్నాడు శబ్దం తెలుసుకుంటున్నాడు అని ఆ తెలుసుకొనుట ఎందు కూడా ప్రథమావిభక్తి తత్వము దాని ఎందుకు కూడా అనేకం ఎందుకు పెట్టం శబ్దం తెలుసుకుంటున్నాడు ఒక తెలుసుకున్నట రూపము తెలుసుకున్నట ఒకటి రసము తెలుసుకున్నటం ఒకటి కాబట్టి తెలుసుకున్నట్లు కూడా అనేకములుగా ఉన్నాయి ఇంద్రియములు కరణములు అనేకములుగానే ఉన్నట్టుగా ఏనా ఏనా ఏనా ఏనా అన్నట్టుగా యహ యహ యహ యహ అని ఎందుకన్నారు అక్కడికి వచ్చేప్పటికి ఏకహా పెట్టేవేమి అంటే తెలుసుకునేది అనేకమా ఒక్కటిగా అని ఆలోచన చేస్తే దీంట్లో అది తెలుసుకునేది ఒక్కటి అంటే ఇప్పుడు ఏ దేనితో రూపమును తెలుసుకుంటున్నాడో ఆ కన్ను దేనితో శబ్దమును వింటున్నాడో ఆ చెవి వేర్వేరు ఏది రూపమును తెలుసుకుంటుందో ఆ తెలుసుకునేది ఏది శబ్దమును తెలుసుకుంటోందో ఆ తెలుసుకునేది వేరువేరు కాదు ఒకటే ఎలా చెప్పగలవు ఎలా చెప్పగలమంటే మీ అనుభవం మీరు చూసుకోండి నేను శబ్దమును విని రూపమును చూస్తున్నాను అనే అనుభవం మీకుందిగా అంటే శబ్దమును విన్న నేనే రూపమును చూస్తోంది అనే అనుభవము కలగదు రూపమును దేనితో చూచాను శబ్దమును దానితోటే వింటున్నాను అనే అనుభవం దా లే రూపమును కంటితోటి శబ్దమును చెవితోటి అని విడివిడి అనుభవము కలరు కానీ రూపమును చూసిన నేనే ఏ నేను రూపమును చూస్తున్నాను అదే నేను శబ్దమును వింటున్నాను అని ఉందా లేక నే రూపమును వినే నేను వేరు రూపమును చూసే నేను వేరు శబ్దమును వినే నేను వేరు అనుందా కాబట్టి కరణముల దగ్గర భేదము తప్పనిసరి తెలియక దగ్గరకు వచ్చేప్పటికీ తెలుసుకునే తత్వము ఒక్కటియే తెలియబడే విషయములు అనేకమైన తెలుసుకునే సాధనములు అనేకములైనా తెలుసుకునే తత్వము ఒక్కటియే అని మనకు అనుభవంలో ఉంది ఎలాగంటే అనుభవము కరణాంతర ఉపలబ్ధ విషయ స్మృతి ప్రతిసంధాన ప్రతిసంధానం ఉంటే ప్రత్యభిజ్ఞ ప్రత్యభిజ్ఞకే ప్రతిసంధానము అని పేరు సంధానం ఉంటే భావన చేయుట అనుసంధానం ఉంటే పాఠం అన్న తర్వాత మళ్ళీ భావన చేస్తే దాన్ని అనుసంధానము అంటారు దాన్ని నేను దా ప్రతి ఒక్కదాన్ని దీన్ని దీన్ని దీన్ని అని భావన చేస్తే ప్రతిసంధానము ప్రత్యభిజ్ఞ అంటే ఇంకొక ఇంద్రియముతో తెలియబడిన విషయమును మరో ఇంద్రియముతో తెలియబడిన విషయమును తెలుసుకునే తెలుసుకునేది నేనే అని వీడు ప్రత్యయభిజ్ఞ చేస్తాడు కరణాంతర ఉపల విషయ దాన్ని స్మరించి ప్రత్యభిజ్ఞ చేస్తాడు ఇక్కడ ప్రత్యభిజ్ఞ చేసేటంటే ఆ తత్వం ఈ తత్వం ఒకటై ఉండాలి లైక్ స్వయం దేవదత్త ఆ దేవదత్తుడు వీడే అంటే ఆ దేశమునందలి ఆ కాలమునుందలి దేవదత్తుడు ఈ దేశమునుందలి ఈ కాలమునుందలి దేవదత్తుడు ఒకటే అని అర్థం అంటే ఎలా ఉంటుంది ఆ కన్నుతో ఆ రూపమును తెలుసుకున్న తత్వము ఈ చెవితో ఈ రూపమును తెలుసుకున్న తత్వము ఒక్కటే అని ప్రత్యభిజ్ఞ మీరు చేస్తున్నారా లేదా చేస్తున్నారు కాబట్టి తెలుసుకునే తత్వము ఒక్కటి ఓకే చెప్పండి ధవిషయస్మృతి ప్రతిసంధానా కరణాంతర మరి ఒక ఇంద్రియముచే ఉపలబ్ధ తెలియబడిన విషయ విషయమును స్మృతి స్మరించి ప్రతిసంధానా ప్రత్యభిజ్ఞను చేయూట వలమా ఏ ఒక్క తత్వము తెలుగుతున్నదో తెలిసిందది కాబట్టి ఎక్కడైనా సరే ఏకహ వచ్చిందంటే ప్రత్యభిజ్ఞ ఉంటుంది అక్కడ ప్రత్యభిజ్ఞ ఉన్నప్పుడే య ప్రత్యభిజ్ఞాయతే దక్షిణామూర్తి సోత్రంలో శ్లోకం నాకు గుర్తులేదు అక్కడ ఇలాంటి మాట ఎస్ప్రత్యభిజ్ఞాయతే అని వస్తుంది ఈ సరిగ్గా ఇదే అర్థం ఉందని అలా ప్రత్యభిజ్ఞ చేయబట్టి ఆ తెలుసుకునే రక్నము ఒక్కటే అక్కడ చెప్పారు అదే మాట ఇక్కడ చెప్పారు కాబట్టి అనేక కరణ భేదభిన్నమైన ఇగో భేదభిన్న అంటే ఒకే మాట రెండుసార్లు వాడారు అంటే ఆ భేదం తల గెట్టిది అని చెప్పడం కోసం భేదముతో భేదమై ఉన్నా అంటే తలగెట్టి భేదము అలా ఎందుకు చెప్పారంటే అక్కడ భేదము చాలా గట్టిగా ఉంటుంది ఇక్కడ మటుకు ఏకత్మే ఓకే అండి తత్ర నావత్ ఏ న ఉపలభతే స ఆత్మా భవితుమర్హతి చూడండి ఆ రెండింటి తత్ర అంటే తయోహ ఆ రెండింటిలో కరణరూపమైన ఆత్మయా ఉపలబ్ధ్రు ఆత్మయా ఏది అసలైన ఆత్మ అంటే దేనితో తెలుసుకుంటారో అటువంటి కరణరూపమైన ఆత్మ అది ముఖ్య ఆత్మ అవడానికి వీలు లేదు ఇక్కడ వాక్యాలు అన్వయంతో సరిగ్గా కేన పునరుపలభతే సరే మొత్తానికి ముందే దాన్ని చెప్పేశారు ఏ దేనితో తెలుసుకుంటున్నారో అది ముఖ్య ఆత్మ కాదండి అని ముందే దానికి ఓ మొట్టిగా వేసేశారు అయితే ఇప్పుడు ముఖ్యాత్మ ఏది కాదో మనం తీసి పక్కన పెట్టేయచ్చు సరే మంచిదండి మాకు ఒక రూల్ వచ్చేసింది ఒక తమ్ము రూల్ వచ్చేసింది దేనితో తెలుసుకుంటున్నారో అది ముఖ్యాత్మ కాదు సరే ఇప్పుడు మనం ఏం చేద్దాం ఏది ముఖ్య కాదో ముందు సెటిల్ చేసి దాన్ని పక్కన పెట్టేయొచ్చు కదా ఏది దేనితో ఏవిటా ముఖ్యాత్మ కానిది ఉచ్యతే దేనితో తెలుసుకుంటున్నారో అది ముఖ్యాత్మ కాదు మంచిది దేనికోలుసుకుంటున్నారు ఆ ప్రశ్న ఎందుకు ముఖ్యాత్మ చెప్పండి అనేది ప్రశ్న ఆ తర్వాత వస్తుంది ప్రస్తుతానికి అముఖ్యాత్మతో చెప్పడమే అందుకోసం ప్రశ్న ఏ నవా చక్షుద్భూతైన రూపం పశ్యతి అది అంటే ఆ ప్రాణమే కన్ను అయ్యి రూపాన్ని చూస్తుంది ఏన ప్రాణేన అంటే ఆ అపరబ్రహ్మ ఆ ప్రాణము అంటే అపరబ్రహ్మ ప్రాణోపాసన ఏ ప్రాణశక్తికే ఏనా అంటే ఏ ప్రా ఓహో అంతఃకరణమేవో తరణమేవ సర్వం జానాతికి భావ ఈ ప్రాణశక్తి కూడా ప్రాణము ప్రాణము అని నేను నుంచి చెప్తూ ప్రాణము మనస్సు కలిసి ఓకే ఇప్పుడు హిరణ్య దర్భుడులో రెండు ఉంటాయండి ప్రాణం ఉంటుంది మనస్సు ఉంటుంది ఓకే ప్రాణమే మనస్సు మనస్సే ప్రాణము ప్రాణ ప్రజ్ఞాప్రజ్ఞ ప్రాణ అని ఉపనిషత్తు చెప్తుంది కౌశీతకి ఇచ్చాది కాబట్టి ఇంతవరకు నేను ప్రాణము ప్రాణము అంటూ చెప్తే నాకు తప్పేం కాదు కరెక్టే అది ఇప్పుడు దానికి ఇంకో మాట యాడ్ చేయండి ఏమిటది మనస్సు అని ఓకే కాబట్టి ఇక్కడ ఎలా వస్తుందంటే మనస్సు పనిచేయాలంటే ఏముండాలి ప్రాణశక్తి ఉండాలి ఈ చాంద్రోగ్యంలో మీకు ప్రసక్తి ఉన్నది వాడు పదిహేను రోజులు భోజనం చేస్తే మానేస్తే వాడి మనస్సు పనిచేయడం మానేస్తుంది వినవైను కదా ఎందుకని ఆ ప్రాణశక్తి సన్నగిల్లితే మనస్సు పనిచేయాలి కాబట్టి మనస్సు కూడా ప్రాణమే కన్ను కూడా ప్రాణమే చెవి కూడా ప్రాణమే ఇవన్నీ ప్రాణములే కానీ ఆ ప్రాణమే మనస్సు రూపముగా ఉండి కన్ను చెవి మొదలైన వాటితో విషయములను తెలుస్తూ ఉన్నది ఓకే మనస్సు తెలుసుకుంటోందని కాదు మనస్సు తెలుసు మనస్సు సబ్జెక్ట్ లాగా అనిపిస్తుంది మనహా జానాతి అని అనిపిస్తుంది మనహా జానాతి తప్పు మనసా జానాతి ఓకే మీరు మనహా జానాతి అన్నారనుకోండి విజ్ఞానవాదులు అయిపోతారు మనహా కాదు మనసా జానాతి కాబట్టి ఇప్పుడు ప్రాణశబ్దాన్ని నేను మనశ్శబ్దంగా మారుస్తున్నా రెండో ఒకటే హిరణ్య గర్భుడికి డెఫినేషన్ ఏమిటో తెలిసిన ప్రాణ మనస్ప్రధానుడు హిరణ్య ప్రాణము మనస్సు రెండు ప్రధానముగా తత్వము హిరణ్య గర్భుడు అయితే విడదీసి మళ్ళీ పెట్టండి పేర్లు అంటే మనస్ప్రధానుడు హిరణ్య గర్భుడు ప్రాణప్రధానుడు అలా విడదీసి చెప్పొచ్చు కలిపి చెప్పచ్చు దేహము మనస్సు అన్నారనుకోండి విరాట్టు హిరణ్య గర్భుడే ఉంటారు అప్పుడు సూత్రాత్మ హిరణ్య గర్భుల్లో కలిసి ఉంటారు అది పరిస్థితి ఇక్కడ దేహంలో ప్రవేశించింది కదా కాబట్టి ఆ అంతరణము అందము కన్నుగా అయిన ఏ అంతఃకరణముచే రూపమును చూస్తున్నాడు చెవిగా అయిన ఏ అంతస్కరణముచే శబ్దమును వింటున్నాడు ముక్కుగా అయినా ఏ అంతఃస్కరణముచే గంధములను ఆఘ్రాణిస్తున్నాడు వాచన్నామాత్మికాతి మళ్ళీ అదే అంతఃకరణం అంతఃకరణము ప్రాణమే అంతఃస్కరణం అంతఃకరణం అంటే ఏమిటి మళ్ళా బుద్ధి లేదా మనస్సు లేదా రెండు అవసరం చోట కలిపేస్తామండి అవసరం ఇంకా కూడా ఓకే ఒక ఆయన నేను పాఠం చెప్తుండే ఇలాంటి అధ్యక్షునిగా రిజిస్ట్ చేశాడు అప్పుడేమో విడదీసి చెప్పాడు ఇప్పుడు కలిపిస్తున్నాను కూర్చోమని చెప్పాను ఇంకెలాగె ఎప్పుడు రిజిస్టర్ చేసి డిస్టర్బ్ చేయకు కలిపిన చోట కలిపేశాడు ఆయన అని తెలుసుకో విడదీసిన చోట ఆ ఇట్లా తెలుసుకో దట్ ఈజ్ హౌ ఇట్ గోస్ ఓకే వాక్కరణమైనది అంతఃకరణమే వాక్కరణమైనది కరణం అంటే ఇంద్రియం వాగి రాగింద్రియముగా అయినది అవి ఏం చేస్తుంది వాచం వ్యాకరటి వాక్కును అంటే మాటను వ్యాఖ్యానం చేస్తుంది మాట అంటే అదేమిటండి నామరూపంగా ఉంటుంది ఆత్మ అంటే రూపం నామాత్మిక అంటే నామరూపం నామము ఉంటుంది మీరు మాట మాట్లాడుతుంటే అన్ని నామములే వస్తూ ఉంటాయి ఉంటుంది ఆ రకంగా లైక్ వాట్ గౌ అశ్వ సిద్యాం సాధు అసాధు ఇది చ నామాలని మీరు నామరూపంగా ఉండే వాక్కును వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు ఇలాగా గౌ అంటారు ఏదైనా టిఫిన్ పెడితే సాధువు అంటారు అసాధువు అంటారు ఇవన్నీ నామములే సాధు అసాధువు కూడా గుణములు కూడా నామములే సంస్కృతంలో అన్నీ నామవాచకాలే క్రియలు నామవా పచన్ నామం నామం పచన్ పాకహ పాకహ అంటే వంట నామం పాచ అనే ప్రయోగం అంటే వంటవాడు నామం అంతా కియ నుంచి వచ్చింది గుణములు శ్వేతోధాపతి తెల్లనేది పరిగెత్తుతున్నది శ్వేత గుణం గుర్రం గుర్రము నామమే తెల్లనేది గుణము కూడా అన్ని నామాలే ఓకే సో సాధు సాధు అంటే నామం సాధు సాధు ఘృతం ఘృతం అంటే నామం సాధు కూడా నామే నామవాచకం శబ్దం ఉంటుంది సాధు సాధుని సాధువుని అని ఘృతము ఘృతే ఘృత అని అన్నట్టుగా అన్ని నామములే సంస్కృతము సర్వన్నామవాచకం సర్వం క్రియా అంతా క్రియే అంతా నామే కాబట్టి నామాత్మికమైన వాక్కును వ్యాఖ్యానం చేస్తున్నాడు ఏనవా జుహ్పాభూతేన స్వాద్మ స్వాదు చరణముచే సాధు స్వాదు అస్వాదు రుచిగా ఉన్నది రుచిగా లేదు అనేదా అనే విషయమును అది విషయం రుచి అరుచి దానిని నాలుకగా అయ్యి ఏ అంతఃకరణముచే తెలుగుట ఆ అంతఃకరణము ఆ ప్రాణశక్తి ఆ విజ్ఞా అది విజ్ఞాన శక్తి కూడా మళ్ళీ కలిపి ఆ శక్తి మొత్తం మొత్తం ఉంటా శక్తి ప్రాణ విజ్ఞాన రూపముగా ఉంటున్న శక్తి ద్వయం అది ఆ శక్తి అది అపరంబ్రహ్మ అచేతనే అమ్మవారా అయ్యవారా ఉపాసన చేయాల్సింది అమ్మవారా అయ్యవారా ఇక్కడ చర్చిన బట్టి మీకేం తెలిసింది అమ్మవారు కాదండి అయ్యేవారు ఉపాసన మరి అయ్యేవారిని ఉపాసన చేస్తే అమ్మవారి మాట ఏమిటి అమ్మవారు అయ్యేవారిలో విలీనం అయిపోతారయ్యా అలా విడిగా ఉండరు నువ్వు అయ్యేవారిని ఉపాసన చేయి అమ్మ ఇప్పుడు నువ్వు ఎలక్ట్రిసిటీని ఉపాసన చేయి అంటే మరి ఫ్యాను దీపం బల్బు ఇవన్నీ ఇవన్నీ దాంట్లో విలీనం అవుతాయి నేను అలా చెప్తూ ఉంటాను మేము అమ్మవారు ఉపాస అమ్మవారు సరేనయ్యా శివుని ఉపాసన చేయి చిదానందరూప శివోహం శివోహం అది చేయి మరి శక్తి దాంట్లో ఇంక్లూడ్ అవుతుంది un polno de las personas.